గణపతి హవామహే ఉపమశ్రవస్తమ జేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుశృణోటి సీత సాదరుమణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతే గు పరంపరా ం సహనావతు సహనౌ భునస్హదీకరవహస్ అవధీతమస్సు ఆవిర్విషావహై ఓ శాంతిశ్శాంతిశ్శాంతి తోపనిషత్ సత్య సత్యతి ప్రాణాలై సత్యం ేష సత్యం ఉపక్రమ ఉపసంహారాలను బట్టి ఉపనిషత్తుల యొక్క తాత్పర్యము అద్వయ బ్రహ్మ ప్రతిపాదనము అని మనకి స్పష్టమవుతోంది అన్ని ఉపనిషత్తుల్లో ఇలాగే ఉంటుంది ప్రతిపాదనము ఇలాగే ఉంటుంది ముందుగా ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే చెప్పబోయే సబ్జెక్ట్ మ్యాటర్ యొక్క స్వరూపం ఇట్టిది అని డిక్లేర్ చేయటం అది ఉపక్రమము అక్కడ ఏముంటుందంటే బ్రహ్మ యొక్క ఏకత్వాన్ని డిక్లేర్ చేస్తారు ఉపస తర్వాత ఈ జగత్తు బ్రహ్మ నుంచి వచ్చింది వికారమనోసారి అంశం ఒకసారి వివర్తమనోసారి రకరకాలుగా జగత్తు బ్రహ్మ నుంచి వచ్చింది కొంత విధానం ఉంటుంది కార్య విధానం ఉంటుంది కారణంలో విధానం ఉండదు కానీ విధానం అంటే విరోధము మనం చూసాం కార్య విధానాధికరణం బ్రహ్మసూత్రాలను చూసాం కాబట్టి ఏదో ఒకసారి ఇలాగా ఇంకోసారి అలాగా రకరకాలుగా చెప్పినా మొత్తానికి జగత్తు బ్రహ్మతో కనెక్ష కనెక్ట్ అయ్యే ఉంటుంది ఎందుకంటే అండ్రియల్ అసత్యము సత్యానికి కనెక్ట్ అయి ఉంటుంది అది ది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్ బిట్వీన్ అద్వై అద్వైత వేదాంత అండ్ బుద్ధిజం శూన్యవాదులైతే ఈ కనబడేది మిథ్య కనుక శూన్యమే తత్వము అని చెప్తారు ఏమీ లేదు అన్నట్టుగా అని చెప్తారు వాళ్ళు కనబడేది అధిష్టానము సత్యం అవ్వాలి అధిష్టానము సత్యము కాదే కనపడేది మిథ్య కాలేదు ఎందుకంటే అసత్యము కనపడాలి అంటే సత్యము యొక్క ప్రకాశం ఉండాలి దానికి సత్యము యొక్క ప్రకాశం లేందే అసత్యం ఎలా కనపడుతుంది రాజకీయంలో చక్కగా వెలిగే ఫస్ట్ క్లాస్ దీపం లేందే ఈ మిథ్యా సినిమాని మీకు ఎలాగో చూడగలుగుతారు తెట మీద కాబట్టి జగత్తును ఆ విధంగా పలు విధాలుగా ప్రతిపాదిస్తారు ప్రతిపాదించి ఈ జగత్తుకు అధిష్టానంగా పరబ్రహ్మయే గలదు అని మళ్ళీ ఉపసంహారం కూడా అలాగే చేస్తారు సర్వత్రా అలాగే ఉంటుంది పునః ఏకత్వం ఉపసంహారీ అంతవరకు చూసాం తద్యథ అది ఎలాగంటే అని ఉరికే జనరల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి వివరణ ఇస్తున్నారు ఈ హైవ తావత్ ఇదే ఉపనిషత్తు తీసుకోండి ఈ ఉపనిషత్తు తీసుకోండి ఇక్కడ అజాతశత్రువు దృప్తబాలాకి సంవాదమే మీరు చూసుకుంటే అక్కడ ఎలా మొదలైంది ఇదం సర్వ్యదయమాత్మా ఇది ప్రతిజ్ఞాయా ఈ కనబడే సర్వము ఆత్మయే అని ప్రతిజ్ఞ చేశారు ఇక్కడ కాదు ఇది ప్రతిజ్ఞ ఇక్కడ కాదు ఇది మై టూ ఫోర్ సిక్స్ బ్రాహ్మణంలో ప్రతిజ్ఞ చేశారు అలా రాసామా తెలుగులోను నెంబర్ ఇచ్చాం కాబట్టి కాబట్టి ఈ సర్వము ఈ ఇదం సర్వం అంటే ఈ కనబడే సర్వము ఆత్మయే అని ప్రతిజ్ఞ చేశాం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈ కనబడే సర్వము ఆత్మయే అన్నది ఉంటే అదేదో విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు వాస్తవంగా కనబడే సర్వము ఆత్మయే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు నా నా ధనము అన్నారు నా సోఫా అన్నారు అనుకోండి నా సోఫా నా సోఫా అన్నారంటే ఆ సోఫా అనేది చైతన్యంలో ప్రకాశించే ఒకనొక రూపము ఆ రూపము నామము రూపానికి ఒక నామం ఉంటుంది నామరూపాలు కలిసి ఉంటాయి కాబట్టి సోఫా అన్నది దేహానికి బయట ఉంది కాబట్టి వీడు బయట ఉంది దేహమే కాదనే భ్రమని బట్టి దేహానికి బయట ఉండొచ్చు చైతన్యానికి బయట ఉండదు చైతన్యానికి బయట ఉంటే దానికి సోఫా అనే పేరుందని ఆ రూపముందని అది ఉందని ఇవేమీ నిర్ధారితములు కావు అది ఉందని దానికి సోఫా పేరు ఆ రూపము ఇన్ని కూడా స్పష్టంగా నిర్ధారితమయ్యాయి అంటే దేన్ని బట్టి నిర్ధారితమయ్యాయి అది చైతన్యంలో విషయమైంది కాబట్టి నిర్ధారితమయ్యాయి ఇప్పుడు సినిమా ద అదిగో బొమ్మ అదిగో కొండ ఉంది ఎత్తేను కొండ అని మీకు కనపడిందంటే అది ఎత్తైన కొండ ఎందుకు కనపడింది అదే ఆ ప్రకాశం చేత ప్రకాశింప చేయబడ్డ చేయబడటం వలననే కనపడింది అయితే కనపడదు ప్రకాశము యొక్క ప్రకాశము లేకుండా ప్రకాశింప చేసే ప్రకాశము లేకుండా ఎత్తైన కొండ మీద ఈ తెర మీద కనపడుతుందా కనపడదు అదేవిధంగా ఆ చైతన్యానికి బయట ఏదీ లేదు సర్వము ఆ చైతన్యము నందే ఇది ఫస్ట్ స్టెప్ సర్వము ఆత్మ చైతన్యము నందే ప్రకాశిస్తోంది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రకాశంలో ప్రకాశించేది ఏది కూడా నామరూపాలగా నామరూపాత్మకంగా సత్యం అవ్వదు ఆ ప్రకాశమే సత్యం అవుతుంది అది ప్రకాశము యొక్క లక్షణం అవుతుంది ప్రకాశధర్మం అలా ఉంటుంది ఆ ప్రకాశము చేత ప్రకాశించే సర్వము ప్రకాశరూపంగానే ఉంటుంది తప్ప ప్రకాశం కంటే భిన్నంగా ఏది ఉండదు ఇప్పుడు మీరేమనుకుంటారు ఘటమును చూస్తున్నాను అనుకుంటారు మీరు ఘటాన్ని చూడరు ఘట రూపంగా ఉండే ప్రకాశాన్ని చూస్తారు దీపం వేసిన వెంటనే ఘట ప్రకాశాన్ని చూస్తారా ఘటాన్ని చూస్తారా కంట్లోకి ఏది వెళ్తుంది ఘట ప్రకాశం వెళ్తుందా ఘటం వెళ్తుందా ఘట ప్రకాశం వెళ్తుంది ఘటం వెళ్ళే మాట అయితే దీపం వెలిగించక ముందే చూడొచ్చు ఘటం అక్కడ ఉంది కా ఘటం దీపం వెలిగించక ముందే ఘటాన్ని చూడొచ్చు దీపం వెలిగించక ముందు ఘటం కనపడదు దీపం వెలి వెలిగించిన తర్వాతనే ఘటం కనపడుతుంది అంటే అర్థం ఏంటి మీరు ఘటాన్ని చూడరు ఘటము చేత కండిషన్ అయిన ప్రకాశాన్ని చూస్తారు కన్ను ప్రకాశాన్ని చూస్తుంది తప్ప ఘటాన్ని ఏం చూస్తుంది కన్ను కాబట్టి ఘటప్రకాశమునే వెలు అలాగే తెలుసుకుంటారు ఘటాన్ని తెలుసుకుంటారు అంటే అర్థమేటో తెలుసిన ఆ జ్ఞానము ఘటాకారముగా ఉన్న జ్ఞానామే తెలియదలుసుకోవడం అంటే ప్రకా ఘటమును చూచుతా అంటే అర్థం ఏంటి ఘటప్రకాశమును చూచుత ఘటాకారాకారితమైన ప్రకాశమును చూచుతా ఆ ప్రకాశంలోకి ఘటం ఎక్కుతుంది ఆరూఢమవుతుంది అంటే కండిషన్ అవుతుంది ప్రకాశం ఘటరూపంగా కండిషన్ అవుతుంది కండిషన్ అయినప్పుడు ఆ ప్రకాశాన్ని చూస్తారు అదేవిధంగా ఘట జ్ఞానం అంటే ఏమిటి ఆ చైతన్యము ఘటరూపంగా కండిషన్ అవుతుంది దానికే ఘట జ్ఞానము అంటారు కాబట్టి సర్వము చైతన్యము నుండి ఉంటుంది కనుక రెండో స్టెప్ ఏమిటంటే ఆత్మచైతన్యం చైతన్యంలో ప్రకాశించే సర్వము చైతన్య విలక్షణంగా భిన్నంగా స్వతంత్రమైన సత్వ గలవిగా లేనేలేవు కాబట్టి ఆ చైతన్యమే ఆత్మ కాబట్టి ఇదం సర్వం యదయమాత్మ ఇది ఫిలాసాఫికల్ ఎక్స్ప్లెనేషన్ explanation ఎక్స్ప్లెనేషన్ దీనికి ప్రాక్టికాలిటీ ఉంటుంది ఎలాగంటే మరి వేదాంతం అధ్యయనం చేసి దానికోసమే కదా అది ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఉండాలి అది ఎలాగంటే ఇప్పుడు మీరు మీకు సుఖాన్ని ఇచ్చేది ఏది ఉందో అది ఆత్మయే దుఃఖాన్నిచ్చేది కూడా ఆత్మయే మిత్రుడు ఆత్మయే శత్రువు ఆత్మయే అనుకూలము ఆత్మయే ప్రతికూలము ఆత్మయే ఆత్మగండ భిన్నంగా ఏది లేదు ఈ సమత్వం సమదర్శనం కాబట్టి సమదర్శనం వల్ల ఏమైపోతుందంటే యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది అంతా ఆత్మ దీంట్లో యాక్సెప్ట్ చేసేది రిజెక్ట్ చేసేది ఏమీ లేదు అంతా యాక్సెప్టెడ్ తర్వాత అది ఈ ఆ సమదర్శనము చాలా గొప్పది ఇంకా సర్వము ఆత్మయే కనుక దేనిని నిందించవలసినది లేదు దేనిని పర్టికులర్గా ఆసక్తి పెంచుకోవాల్సింది లేదు ఈ ద్వంద్వాలకు అతీతంగా పోతాడు సుఖదు ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు సో అటువంటి ఆ దర్శనము మనిషికి కృపార్థున్ని జీవన్ముక్తుణ్ణి చేసేటువంటి దర్శనము వెరీ ప్రాక్టికల్ దర్శనము ఇది ఒక అంశం రెండవ అంశము సర్వము ఆత్మయే అని ఉపాసించాలి ఆత్మేత్యవ కన్నుంటూ వేరే ఏమీ లేదు ఆత్మయే కన్ను అనే రూపంగా ప్రకాశిస్తాం చూపు అనే కన్ను చూపు ఆత్మయే చూపు అయింది ఆత్మయే వినికిడైంది అంతా ఆత్మ చైతన్యమే ఆయా రూపాలలో ప్రకాశిస్తాం ఎలా ఆ ప్రాజెక్టర్ లైట్ ప్రకాశం ఏదైతే ఉంటుందో అదే సినిమా తెర మీద ఎన్నుంటే అన్నీ ఆ ప్రాజెక్టర్ లైటే అన్ని రూపాల్లో ప్రకాశిస్తూ ఆ విధంగా సర్వము ఆత్మయే ఆ ఆత్మయే పరమాత్మ అదే భగవంతుడు అంటాయండి భగవంతుడు వేరే అక్కడ ఏమీ లేదు ఎంచేతనే భగవాన్ రమణ మహర్షి ఏమన్నా రంటే ఇదం సర్వంజదయం ఆత్మ అనే వాక్యానికి రమణ రమణ భగవాన్ దాన్ని ఒక శ్లోక రూపంలో చెప్పారు ఆ వాక్యం అందమైన శ్లోకం ఆ శ్లోకం రమణ ఆశ్రమంలో నేను వైరుధ్యం చూశాను ఈ వైరుధ్యం అంటే మానవ స్వభావం ఇలాగే ఉంటుందని నాకు అనిపించింది మానవ స్వభావము ధ్యేదాన్ని చూడడమే ప్రధానంగా ఉంటుంది అంటే శాస్త్రాన్ని లోతుగా అధ్యయనము చేయుట దాని ఎందు పూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగి ఉండుట గాఢశీలత కలిగి ఉండుత అలాంటి లక్షణాలు లేకపోతే మానవుని బుద్ధి తప్పుదారిని పోతుంది పోయి విరోధాలు కలహాలు ద్వైధీభావము అలా అలా దాటిలో పడిపోతుంది ఇప్పుడు రమణాశ్రమంలో భగవాన్ రమణ ఉన్నప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఉండేవాడు వివేకానంద రామకృష్ణ పరమహంసకు వలె ఈ గణపతి ముని రమణకు అలా ఉండేవాడు అసలు రమణకి లోకానికి అందజేసింది రమణని ఆయనే మహా విద్వాంసుడు గొప్ప సంస్కృత విద్వాంసుడు అద్భుతమైన కవి ఆయన కంఠంలో కావ్యాలు ఉన్నాయి అని కాశీ పరిషత్తులో ఆయనకి దిరుదం ఒకటిచ్చారు కావ్యకంఠ నోరు విప్పేడుంటే సంస్కృత శ్లోకాలలాగా పుంఖానుపుంఖాలుగా వస్తాయి అంతటి మహా విద్వాంసులు చాలా లోతైన గంభీరమైన కవిత్వం చాలా అందమైన కవిత్వం కారికల వంటి కవిత్వాన్ని చెప్తాడు చాలా గంభీరమైన కవిత్వాన్ని చాలా వెయిటీ వెర్సెస్ చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు రమణ మహర్షి బోధలన్నీ ఆయన కవిత్వం చేసి ఆయన రచనని రచించి సంస్కృత పుస్తకాలు కింద ఉన్నాయి రమణ మహర్షి బోధలని ఇప్పుడు ఏమైపోయింది హీ బికేమ్ ది వాయిస్ ఆఫ్ రమణ కాబట్టి ఏది రమణుల నుంచి బోధించింది ఏ పుస్తకం తీసుకున్నా సంస్కృతంలో ఉన్న పుస్తకం అది రమణులు రాసింది కాదు రమణులు చెప్పిందే కానీ రాసింది గణపతి ముని దాంట్లో భాష ఛందస్సు అన్నీ గణపతి మునివే దాంతో అది రమణునికి కొంత రమణుని విలువను కొంత తగ్గించి గణపతి మునిని ప్యారలల్గా ప్రమోట్ చేసినట్టు అవుతుంది అనే భ్రమలో పడిపోయారు వాళ్ళు ఈ భ్రమ వాళ్ళలో ప్రవేశించి వాళ్ళే ఎవళ్లలో ప్రవేశించింది ఎప్పుడు ప్రవేశించిందో నేను ఎరగను ఆ రకమైన పాలిటిక్స్ అన్నీ నాకెందుకు నేను దూరం నుంచి చూసింది ఏమిటంటే వాళ్ళు పర్పస్ఫుల్గా రమణ వాల్యూ తగ్గిపోతుంది గణపతి మునిని మనం ప్రొజెక్ట్ చేస్తే అనేటువంటి ఒక భ్రమలో పడి గణపతి ముని పక్కన పెట్టి అసలు అలాంటి వాడు ఒకళ్ళు వాళ్ళ ఫంక్షన్స్ ఉంటాయి అసలు అక్కడ గణపతి ముని మాట ఎక్కడ ఇది ఒక దోషం ఇంకా రెండవ దోషము వాళ్ళు ఏదో రీసెర్చ్ చేసినట్టు చేసి ఇది మేము ఇక్కడ కనిపెట్టాం అక్కడ కనిపెట్టాం రమణ బతికున్నప్పుడు ఉన్న వాళ్ళతో మేము ఇంటర్వ్యూ చేసి తెలుసుకున్నాం అని ఇలా మొదలుపెట్టి ఇది గణపతి ముని కాదు ఇది రమణ ఒరిజినలే అని కొన్ని పెట్టారు ఉదాహరణకు ఉపదేశ సారము అది రమణ భగవాన్ తమిళలోనో తెలుగులోనో ఎక్కడో చెప్పారు కానీ గణపతి ముని ఉపదేశ ఉపదేశ సారాన్ని వృత్తారూపంగా పెట్టారు కానీ రమణ భక్తుల్లో కొంతమంది ఏమంటారంటే గణపతి ముని సద్దర్శనం రాసేట తప్ప ఉపదేశ సారం రమణ మహర్షే రాశారు అని అంటారు కానీ నేను నన్ను అడగండి నేను చెప్తా ఉపదేశ సారని గణపతి ముని రాశారు మీరు ఆయన నేను చూశానా ఆయన రాసుకుంటే చూస్తే అది ఎవిడెన్స్ అవనే అవ్వదు ఎవడో రాసింది కంఠస్థం పట్టే ఆయన రాసేదనుకోండి ఆయన రాసినట్టు అవనే అవ్వదు ఆయన రాసుకుంటే చూస్తే ఏమీ నిర్ధారితం కాదు ఆ రచనని చూసి ఆ వృత్తం దగ్గర నుంచి రచన చాలా పొందికయైన రచన చిన్న వృత్తంలో అంత అందమైన రచన ఉపదేశసారం అంత సరళమైన బోధ రమణ భగవానికే చెల్లింది అంత సరళమైన భాషలో రచించటము అది గణపతి చెల్లింది ఇది ఒక ఈ ఉపదేశ సారానికి ఇలాంటిది ఒకటి పెట్టారు తత్వాన్ని రెండవది హృదయ కుహర మధ్యన శ్లోకం ఉంటుంది ఇదం సర్వం యదయమాత్మ అనే తత్వాన్ని ఆయన దాన్ని ఆ శ్లోకంలో ప్రతిపాదించారు ఇదంతా ఆత్మయే అనే తత్వాన్ని అది ఆ శ్లోకము గణపతి ముని రాసింది కాదు అది ఒక్కటే రవణ మహాన్ భగవాన్ అని చెప్తారు మీరు రమణాశ్రమంలో సమాధి పైన ఆ శ్లోకాన్ని చెక్కించారు చెక్కించి ఇది ఇది మాత్రం భగ గణపతి ముందు రాయలేదు ఇది రమణే చెప్పారు అంటారు మీరు నన్ను అడగండి చెప్తా ఆ శ్లోకం గణపతి ముందు రాశారో గణపతి ముందే రాశారే ఆ భాష ఆ రచన అయిందే ఈ శ్లోకము రమణ గీతలో ఉన్నది హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ హృదయాకాశం మనం ఒకటి ఉంటుంది మనం కూడా చూసాం హృదయంలో ఆకాశం ఉంటుందని చాలా ఈ ఇక్కడే చూసాం అజాతశత్రు బ్రాహ్మణంలోనే హృదయాకాశం ఉంటుందని ఆ హృదయంలో ఉండే ఆకాశంలో పరమాత్మ ఇంకా ఉంటే ఉంటుందని మనం చూసాం ఆ కుహరము అంటే ఆకాశము గుహ హృదయం అనే గుహ గుహలో చిన్న ఆకాశం తక్కువ ఆకాశం ఉంటుంది ఆ హృదయము అనే గుహ మధ్యలో హృదయ కుహర మధ్యే ఏముందండి ఆ గుహలో ఏముందండి చీకటి ఉంది చీకటి ఉంది సరే చీకటి అంటే అజ్ఞానం చీకటి ఉంది సరే చీకటి ఒక్కటే లేదు ఇంకోటి కూడా ఉంది ఏమిటి వజ్రం కూడా ఉంది ఏముంది అక్కడ బ్రహ్మ మాత్రం కేవలం ఆ పరబ్రహ్మ అద్వయ పరబ్రహ్మ మాత్రమే గలదు కేవలం అంటే అద్వయ రెండవది లేని పరబ్రహ్మ మాత్రమే గలదు అంటున్నారు ఏమిటి హృదయంలో బ్రహ్మ మాత్రమే గలదు అంటే అంటే జీవుడు హోడున్నాడంటాడేమో అలాగంటే జీవుడనే రెండో తత్వం అక్కడ లేదు బ్రహ్మ మాత్రమే గలదు మరి బ్రహ్మ మాత్రమే ఉంటే మరి నామాదేమిటి అంటే అహమహమితి హ్యహ ఉంటుంది హీ హ్యహ సాక్షాత్ ఆత్మరూపేణ భాతి ఇది ఎలా ఉందంటే ఆమె మెడలో బంగారము మాత్రమే గలదు రెండోది లేదు ఆ మెడలో ఏముందండి బంగారం మాత్రమే ఉంది ఇంకా రెండోది లేదు అదేమిటండి బంగారము ఎలా ఉంది అంటే నెక్లెస్ రూపంగా ఉంది అని అభేదం అదేవిధంగా ఈ బ్రహ్మ బ్రహ్మ మాత్రమే గలదు అన్నారే ఆ బ్రహ్మ ఎలాగా ఎలా ఏ రూపంగా ఉంది అనుభవానికి రావాలిగా ఉంటే ఏమైనట్టు అనుభవానికి రావాలి ఉంటే అనుభవానికి వస్తుంది దీనికి ఒక దృష్టాంతం చెప్పారు ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టారు అది పొయ్యి అని తెలియట్లేదు ఏదో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ హీటరు అది ఇలా గిన్నె పెడితే అది ఏమీ తెలియట్లేదు అక్కడ నిప్పు ఉన్నట్టా ఏమన్నా తెలియట్లేదు వేడుందా లేదా అగ్ని ఉందా లేదా తెలియట్లేదు ఇప్పుడు తెలియాలంటే ఏం చేయాలి చేయి పెట్టారా కాలిపోదు చేపెట్టక్కర్లేదు ఆ గిన్నెలో నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లలోంచి చుయ్యి చుయ్యి అని సౌండ్ వచ్చిందో లేదో చూసుకో నేను వాటర్ కిట్లు ఆన్ చేస్తా టీ పెట్టుకున్నామని ఎలక్ట్రిసిటీ ఉందా లేదా నాకు డౌట్ వస్తే ఒక్కలా కొద్దిసేపు ఆగుతా ఆగేపటికి చుయ్యని సౌండ్ వస్తుంది ఉంది ఎలక్ట్రిసిటీ ఎలా తెలిసింది ఆ ఎలక్ట్రిసిటీ ఉంటే అది వేడి రూపంగా చుయ్యని సౌండ్ చేస్తుంది ఎలక్ట్రిసిటీ లేదనుకోండి ఎంతసేపు చూసినా సౌండ్ రాదు ఏమీ రాదు మీరు చేముట్టుకుంటే షాక్ కొడుతుందేమో భయం ఉంటుంది ఇప్పుడు ఇంకా భయం కూడా ఏమీ లేదు ఎలక్ట్రిసిటీ ఉందంటే చూయి అని సౌండ్ వస్తుంది అలాగే హృదయంలో బ్రహ్మ ఉంది ఎలా తెలిసింది మీకు అంటే హీ బికాజ్ అహమహమితి అహం అహం చూయి చూయి చూయి అని వేడి వచ్చినట్టుగా అహం అహం అహం అని బ్రహ్మోత్సవంగా లేదా తుని తుని అన్నట్టుగా వస్తుంది కదండి అహమ్మని అహమహమితి అదే ఆత్మ అంటే సాక్షాత్ ఆత్మరూపేణ భాతి ఆత్మ అంటే తాను అని అర్థం తాను తాను అంటే ఈ పట్టు తాను తాను కాదు తాను అంటే తానే తాను వన్ సెల్ఫ్ ద సెల్ఫ్ అదే ఆత్మ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మ అంటే ఏదో మేనత్ కొడుకో మేనమ కొడుకో ఏదో ఉంది అక్కడ అలాగా దూరంగా ఎక్కడో ఏదో ఉంది మనకి అందుబాటులో లేకుండా ఉంది ఆత్మ అది భవిష్యత్తులో ఎప్పుడో అందుబాటులోకి వస్తుంది అనుకుంటా అలాగే అదే నువ్వు ఉందా నువ్వు భవిష్యత్తులో అందుబాటులోకి వస్తావా లేకపోతే ఇప్పుడే ఉన్నావా ఇప్పుడే ఉన్నావాయా భవిష్యత్తులో అందుబాటులోకి రావడం కాబట్టి ఆ పరమా పరబ్రహ్మయే హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తుంది సాక్షాత్తు మళ్ళీ ఇంకా వ్యవధానం ఏమీ లేదు కంటితో చూశారనుకోండి నేను కంటితో ఘటమును చూశాను అన్నప్పుడు నేనుకి ఘటానికి మధ్యలో వ్యవధానం ఉంది కన్ను అనే వ్యవధానం ఆ కన్ను మూస్తే కనపడదు కూడా పైగా వెరాజ్ ఆత్మ ఆత్మకి ఆ పరమాత్మకి మధ్యలో గ్యాప్ ఏదైనా ఉందా నోగా డైరెక్ట్ ఆ పరమాత్మయే ఆత్మరూపంగా ప్రకాశిస్తోంది సాక్షాద్ అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ బాతి దాన్ని పట్టుకోవాలి కాబట్టి వెతకడం బయట వెతికితే ఉపయోగం ఏమిటి రైట్ ప్లేస్లో వెతకాలి సో నీవు నీ హృదయంలోనే పరమాత్మని వెతుక్కో ఆత్మరూపంగా ఆయన ప్రకాశిస్తున్నాడు నీ హృదయంలోనే వెతుక్కో ఎలా వెతకాలి అంటే హృది విష హృదయంలో ప్రవేశించు మనం ఏం చేస్తాం ఎప్పుడు ప్రపంచంలో ప్రవేశిస్తాం ఇప్పుడు పొద్దున్నే నిద్రలేస్తూనే ఒక అప్పు కాఫీ తాగి న్యూస్ పేపర్ సౌతో కూర్చున్నారనుకోండి సపోజ్ ఇప్పుడు సాక్షి న్యూస్ పేపర్ తిరగారనుకోండి కాంగ్రెస్ పార్టీని సిబిఐని రామోజీరావుని ఈనాడుని తిడుతో అలా హెడింగ్స్ అన్నీ రాస్తాయి వాళ్లకుండే విరోధంలో మీరు ప్రవేశించినట్టు అవుతుంది ఉడికే బొమ్మలు ఉన్నాయి కొడుగ్గా ఉంది రెండు రూపాయలు ఇస్తున్నాడని సంతోషపడ్డారే కానీ వాడి విరోధంలో మిమ్మల్ని పార్ట్నర్ చేస్తున్నాడనే విషయం మీరు గమనించారు కాదు వాళ్ళ విరోధం కోసమే వచ్చాయి ఈ పత్రికలన్నీ పత్రికలు అంటే న్యూస్ ఛానల్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో న్యూట్రల్ న్యూస్ ఛానల్ ఉందా డౌట్ వస్తున్నప్పుడు ఏమో ఈనాడు ఉందేమో అని కొంతమంది ఒక అభిప్రాయం వెరీ డౌట్ఫుల్ ఎందుకంటే ఎన్ స్టూడియో అని ఒకటి ఉంది అది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చెందిన ఛానల్ ఏమండి టీవీ టెన్ అని ఈ మధ్యన వామపక్షాల వాళ్ళు మేము మాత్రం వెనకాలెందుకు ఉండాలని వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు టీవీ టెన్ తర్వాత తెలంగాణ మూమెంట్ వాళ్ళు రెండు పెట్టుకున్నారు టీ న్యూస్ అనే ఓ ఛానల్ పెట్టుకున్నారు వి అని ఇంకో ఛానల్ పెట్టుకున్నారు అదే అదొకటేను ఈ విక్స్ ఒకటి రెండు ఛానల్స్ పెట్టుకున్నాను తర్వాత టీవీ నైన్ అని ఒక ఛానల్ ఉంది వాటి నాస్తిక ఛానల్ హిందూ మహాత్ములను నిందించడం కోసం ప్రధానంగా మెయిన్గా పెట్టుకుని కులం గోడలు పగలకొడదామని అల్లరి చేస్తూ అదొ ఛానల్ నడుస్తుంది మీరు ఒక పూచీగా క్లీన్గా న్యూస్ ఇచ్చేటువంటి ఛానల్ ఎక్కడున్నాయి యూ డోంట్ హ్యావ్ ఎవ్రిబడి హ్యావ్ హిజ్ ఓన్ కండిషనింగ్ తోటి నడుస్తూ ఉంటుంది మొత్తానికి మీరు టీవీ పెట్టుకున్న న్యూస్లో ప్రవేశించిన పొద్దున్నే కాఫీ తాగ ఆపదం మొదలు పెడితే మీరు ఎక్కడ ప్రవేశించినట్టు సంసారంలో ప్రవేశించినట్టు సంసారంలో ప్రవేశించినట్టు సంసారంలో ప్రవేశించకూడదండి మెడిటేషన్ చేసుకోవాలి కాబట్టి కాఫీ తాగి తాకుండాను కొన్ని కాఫీ తాగాల్సి తాగేసి మెడిటేషన్ చేసుకోవాలి కాఫీ మానేసి మెడిటేషన్ కూర్చుంటే ఈ మెడిటేషన్ అయ్యేదాకా కాఫీ కాఫీ మెడిటేషన్ అయ్యాక కాఫీ తాగుతాము అని ఉంచుంటే ఈ కాకు కాఫీకి మధ్యలో ఈ మెడిటేషన్ వికించినట్టుగా ఉంటుంది అలా కాకుండా ఆ కాఫీ పుచ్చేసుకుని అక్కడికి అది ఆ సమస్య తీరిపోయింది కనుక అప్పుడు కొంచెం మెడిటేషన్ చేసుకోవడం మెడిటేషన్లో క్షమత మెడిటేషన్ అలాంటివి చేయాలి చేస్తే హృది విష అన్నమాట సెట్ అవుతుంది హృదయంలో ప్రవేశించాలి అంటే బుద్ధికి వెనక్కాలు ఉంటుంది హృదయంలో మీరు హృదయంలో ప్రవేశిస్తే ఎప్పుడో తెలుసునండి సంసారంలో ప్రవేశించడం హృదయంలో ప్రవేశించడం బుద్ధి యాక్టివ్గా ఉంటే సంసారంలో ప్రవేశించినట్టు లెక్క ఇంకా బుద్ధికంటే బయట ఏం లేదు సంసారం బుద్ధి యొక్క చలనానికే సంసారం అనిపేరు బుద్ధి నిశ్చలంగా ఉంటే హృదయంలో ప్రవేశించినట్టు లెక్క ఓంకారంతోటో లేక ఇంకో విధంగానో మొత్తానికి తనలో తాను నిలిచి ఉండుట హృది విష మనసా ఆ బుద్ధిని తీసుకెళ్ళి సంసారంలో పెట్టకాయా ఆ బుద్ధిని తీసుకెళ్ళి హృదయంలో పెట్టు అంటే సైలెంట్గా ఉంటే హృదయంలో పెట్టినట్టే సైలెంట్గా ఉంటే ఈశ్వరంలో విలీనమైనట్టే హృది విష మనసాత్మం చిన్వత మజ్జతావా రెండు రకాలుగా చెప్పారు చిన్వత నేను ఎవరు అనే ప్రశ్నతోటి మీరు దాన్నే ఆ ప్రశ్ననే ధ్యానంగా మలుచుకుంటే మీరు ఆ హృదయంలో నిలిచి ఉంటారు అదో పద్ధతి లేదా నేను ఎవరు అనే ప్రశ్న మీకు అక్కర్లేదు నేను నేనుగా నా ఎందు నిలిచి ఉన్నాను చుప్ చుప్పంటే నోటికి తాళం వేయడం కాదు చుప్పంటే సైలెన్స్ నోటికి తాళం వేయడం సరిపడదు నోటికి ఎలాగూ తాళం వేయాలి మనస్సుకి చుప్పు సో మనస్సు చుప్పు దాన్ని మజ్జత అంటారు చిన్వత అంటే ప్రశ్న నేనేయవదు మజ్జత అంటే విలీనమైపోవటం అలాగా మనస్సుని ఆ ప్రశ్నకైనా కట్టి లేకపోతే మనస్సుని విలీనమైనా చేసి మీరు హృదయంలో ప్రవేశించండి హృది విష మనసాత్మం చిన్వత మజ్జతావా ఒకవేళ ఏ కారణం మీ మనస్సుకి ఆ మాత్రం వెసులుబాటు లేదనుకోండి మనస్సు మరీ చంచలంగా ఉంటున్నాయి అవును మరి సంసారంలో అంత పీకల దాకా దిగుంటే మనస్సు చంచలంగానే ఉంటుంది ఎవేవో కలహాలు ఇవ్వేవి పెట్టుకుంటే మనస్సు చంచలంగానే ఉంటుంది అప్పుడేం చేయాలి మరి అంటే కొంత ప్రాణాయామం ఏదో చేయండి మరి పవన్నాథ్ చాలన్న రోధా ప్రాణాయామం పవనచలన రోధ అంటే ప్రాణాయామం కుంభకము కుంభకం వద్దు కపాలభాతి తర్వాత భ్రామరీ ప్రాణాయామం ఓంకార ఓంకారము ప్రాణాయామంతో కలిపి అనులోమ విలోమ ప్రాణాయామం కొంతకాలం చేసినట్లయితే ఆ నాడీ శోధన ఉంటుంది నర్వస్ ఎక్సైట్మెంట్ ఉంటుంది మీ మన నెర్వ్స్ చాలా ఎక్సైటెడ్గా ఉంటాయి ఆ నెర్వస్ ఎక్సైటెడ్గా ఉన్నప్పుడు మీకు మనస్సు మెడిటేషన్లో అది ఫిట్ అవ్వదు ఇప్పుడు మీరు ఓ పెద్ద పది కోట్ల ఆస్తి ఓ బిల్డింగ్ ఒకటి కట్టి దానికి ఏమో పెద్ద ఎత్తైన కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సి దాని మీద ఐరన్ ఈ కంచి పెట్టాల్సి పెద్ద గేటు పెట్టాలి గేటు దగ్గర గూర్ఖాను పెట్టాలి అక్కడ కుక్కను కూడా కట్టాలి ఇవన్నీ పెట్టి మీరు లోపల కూర్చుంటే మీరు అనుకుంటారు నేను ప్రశాంతంగా కూర్చోదు ప్రశాంతంగా ఏం కూర్చోలేదు మీరు ఇవన్నీ పెట్టుకుంటే వాడు ఎక్సైట్ నెర్వస్ ఎక్సైట్మెంట్లో ఉంటాడు ఆ నెర్వస్ అన్నీ కూడా టైట్గా ఉంటాయి ఎందుకంటే ఎంత ఇన్సెక్యూరిటీ ఉందో చూడండి వాడిలో వాడి కడుపులో ఎంత కడుపు అంటే హృదయం వాడి హృదయంలో ఎంత ఇన్సెక్యూరిటీ ఉందండి పెద్ద కాంపౌండ్ వాళ్ళు పెట్టాడు దాని మీద స్టీవీ కంచె పెట్టాడు ఏదో ఎయిర్పోర్ట్కి పెట్టినట్టుగా పెద్ద గేటు పెట్టాడు గుర్ఖాను పెట్టాడు చిక్క పెట్టాడు ఎలక్ట్రానిక్ సర్వీలెన్స్ సిస్టమ్స్ పెట్టాడు అంటే వాడు ఎంత ఇన్సెక్యూర్ అయిపోయి ఉన్నాడో చూడండి వాడు మెడిటేషన్ ఏం చేస్తాడండి వాడు మొహం మెడిటేషన్ చేయడం అంటే ఆయన మాట్లా మనస్సు కొంత ప్రశాంతంగా సహజ సిద్ధంగానే మనస్సు కొంత క్షౌమ్యంగా ఉండాల్సి ఉంటుంది వాడు మెడిటేషన్ ఏం చేస్తాడు ఈ సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ ఎవడకో అప్పచెప్పేసి ఏదో ఆశ్రమానికో ఎక్కడికో పోయి కొంతకాలం అక్కడ ధ్యానం యోగా చేసుకుంటూ ప్రాణాయామం చేస్తే అప్పుడు వాడు ఈ మెడిటేషన్కి అర్హత సంపాదించిన వాడు అవుతావు పవన చలనరోధ ఏ రకంగానైనా ఆత్మనిష్టో భవత్వం నీవు చిన్నవత మధ్యత అవసరమైతే పవన చలన రోధము కూడా చేసి ప్రాణాయామం కూడా చేసి ఆత్మనిష్ఠుడము కమ్ము అంటే నువ్వు చేయాల్సింది ఆత్మతీర్థం మహాతీర్థం అది ఆత్మ అనే తీర్థము నుందే మీరు మునకలు వేయాలి కానీ ఊరికే ఊళ్ళన్నీ సంచారం చేస్తే ఏమైనట్టు అని రమణ భగవాన్ అంటారు కాబట్టి సర్వం యదయమాత్మ అని ప్రతిజ్ఞ చేశారు ఈ సర్వము ఆత్మ అని ప్రతిజ్ఞ చేశారు అంటే ఉపక్రమం చేశారు తర్వాత ఉత్పత్తి స్థితి లయ హేతు దృష్టాంతై వికార వికారిత్వాకత్వ ప్రత్యయ ప్రతిపాద్య అనంతరం అబాహ్యం అయమాత్మా బ్రహ్మా ఇది ఉపసంహరిష్య ఆ విధంగా ఉపక్రమం చేశారు అయమాత్మ సర్వ్ఞదయమాత్మ సర్వమంటే బ్రహ్మనర్థం అది ప్రతిజ్ఞ చేశారు ఉపక్రమం చేసి ఆ తర్వాత ఏం చేశారు ఈ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయము ఈ మూడింటిని చర్చ చేయడం మొదలుపెట్టారు ఆ చర్చ చేయటానికి రెండు పద్ధతులు వాడుకున్నారు ఏమిటది హేతువు దృష్టాంతము సో హేతువు ఈ జగత్తు ఆత్మ నుండి పుట్టినది ఆత్మ నుండి అందే మనుగడను అని హేతువు ఇందాక నేను చెప్పాను కదా హేతువు దృష్టాంతం ఇందాక చెప్పాను కదా ఆ దృష్టాంతం సినిమా ప్రాజెక్ట్ ఆఫ్ లైఫ్లోనే అన్నీ కనబడుతున్నాయి అని సో ఈ విధంగా ఆత్మ నుండి ఏ పరమాత్మ నుండి జగత్తు పుట్టింది స్థితిని కలిగి ఉన్నది మళ్ళీ పరమాత్మలోనే విలీనమవుతుంది అని హేతుబద్ధంగా దృష్టాంతాలతో సహా నిరూపిస్తారు తర్వాత వికార వికారి భావాన్ని కావ్యకారణ భావాన్ని చెప్తారు ఈ జగత్తు అనేది నుండి వచ్చిన వికారము పరమాత్మలో ఏదో మార్పు వచ్చి జగత్ వచ్చిందా అన్నట్టుగా వికార వికారి భావాన్ని ప్రతిపాదన చేస్తారు ఇప్పుడు సినిమా ఎలా వచ్చిందండి తెర మీదకి సినిమా ఎలా వచ్చింది అంటే అప్పుడు ప్రాజెక్టర్ లైట్ నుంచి వచ్చింది ప్రాజెక్టర్ లైట్ నుంచి ఎలా వస్తుందండి ప్రాజెక్టర్ లైట్ వేస్ట్ చూడండి తెల్లగా ఉంటుంది తెర సినిమా నుంచి వస్తుంది అలా కాదులేవాయా ఆ ప్రాజెక్టర్ లైట్లో కొంచెం వికారం తీసుకురావాలి లైట్లో వికారం ఎలా పట్టుకొస్తావు లైట్కి వికారం ఉండదు సరే నీ కూటస్థ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు ఉండేదే వికారం నిజంగా వచ్చేసినట్టు కాదు ఆ ఫీలుమ్ అడ్డంగా పెడితే లైట్లో వికారం వచ్చినట్టుగా అవుతుంది ఆ విధంగా సినిమా వస్తుంది కాబట్టి ప్రకాశము వికారీ అయింది ఈ బొమ్మలన్నీ వికారములు నిజంగా మార్పు రాలేదండి అంటే తెలుసులేండి మాకు ఆ సంగతి నిజంగా మార్పు రాలేదని మాకు తెలుసు కానీ ఇది వికారములు అది వికారి అని ఒకటి పెట్టుకున్నాం అది కారణము ఇది కార్యము ప్రకాశము కారణము ఈ సినిమా బొమ్మలన్నీ కార్యములు అని పెట్టుకున్నాం అని అలాగా ఏదో ఒక సంబంధాన్ని ఆ కల్పితమైన జగత్తుకి అధిష్టానమైన ఆత్మచైతన్యానికి ఏదో ఒక సంబంధం వికార వికారి భావము ఆ అగ్ని విస్ఫులింగ దృష్టాంతం అటువంటిది లేదా కారణకార్య భావము అంటే మట్టి కుండా దృష్టాంతం అలాంటిది ఏదో దృష్టాంతం పెట్టుకుని ఈ రెండింటికి ఏదో సంబంధాన్ని పెడతారు జగత్తుకి దేవుడితో సంబంధాన్ని పెట్టాలి పరమాత్మతో సంబంధాన్ని పెట్టాలి ఏదో సంబంధాన్ని పెట్టి ఫైనల్గా ఏకత్వ ప్రత్యయ హేతువును ప్రతిపాద్య ఒక్కటి ఏ సత్యము ఇన్ని నామరూపములు కనపడుతున్నప్పటికీ ఈ నామర రూపములన్నీ అధిష్టాన చైతన్యంలో విలీనమైపోయి ఆ ఏకత్వమే సత్యము దాన్నే తెలుసుకోవాలి ప్రత్యయమంటే జ్ఞానం దాని కొరకు కావలసినటువంటి హేతువులన్నింటినీ ప్రతిపాదించి ఇది మధ్యలో ఉన్న డిస్క్రిప్షన్ ఇప్పుడు ఉపసంహారానికి వస్తున్నాం ఉపసంహారం ఎలా చేస్తారు అనంతరం అ బాహ్యం అయమాత్మ అ్రహ్మ చూడండి ఆత్మ ఎందు లోపలా బయట తేడా లేదు ముందు స్వామికి మంచి దృష్టాంతం చెప్తారు కారు లోపలుందా బయట ఉందా కారు అంటే ఈ ప్రశ్న అడుగుతారు అడుగుతారు తండ్రి కారులో ఎక్కడికో వెళ్ళాలి కొడుతారా కారు ఎక్కడితో లోపలుందా బయటందా అని అనుకుంటుంది లోపలుందా బయట ఉందా అంటే అర్థం ఏంటి కాపండ్ వాళ్ళకి లోపలుందా కాంపౌండ్ వాళ్ళకి బయట ఉందా అని అర్థం అంటే కాంపౌండ్ వాళ్ళ దృష్ట్యా లోపల బయట ఉంటుంది అంతేగాని ఆకాశానికి లోపలుందా ఆకాశానికి బయట ఉందా అని కాదు ఎందుకంటే ఆకాశమునందు అన్నీ ఆకాశమునందే ఉంటాయి ఇక ఆకాశముంటే ఇంకా లోపల బయట లేదు ఎందుకంటే నువ్వన్నా లోపల ఆకాశమే ఉంది నువ్వన్నా బయట ఆకాశమే ఉంది కాంపౌండ్ వాళ్ళ దృష్ట్యా అంతరము బాహ్యము అనే తేడా ఉంటుంది తప్ప ఆకాశం అంటే అంతరము లేదు బాహ్యము లేదు అలాగే మనస్సు దేహం లోపలుంది కొండ దేహానికి బయట ఉంది అని మీరు అనుకుంటున్నారు వాస్తవమే దేహ దృష్ట్యా చూస్తే ఒకటి లోపలు ఉంది ఒకటి బయట ఉంది కానీ ఆత్మ చైతన్య దృష్ట్యా చూస్తే మనస్సు ఆ చైతన్యంలో కదలికే కదటి చైతన్యంలోనే ఉంది కుండ అనేది కుండ జ్ఞానము కంటే భిన్నముగా లేదు కాబట్టి అది కూడా చైతన్యంలోనే ఉంది అన్ని ఆకాశంలోనే ఉన్నట్టుగా అన్నీ చైతన్యంలోనే ఉన్నాయి కాబట్టి ఆత్మ చైతన్యంలో లోపల బయట అనే తేడా లేమీ లేవు అనంతరం అబాహ్యం అటువంటి ఈ ఆత్మ ఈ ఆత్మ అంటే ఈ ప్రత్యేక ఈ ఆత్మ ఈ హృదయంలో సాక్షాత్గా అహం రూపంగా అనుభవానికి వచ్చేటువంటి ఆ జ్ఞానము ఆ చైత ఆ ఎరుక అది ఈ ఆత్మ ఈ ఆత్మయే బ్రహ్మ అని ఉపసంహారం చేశారు ఇప్పుడు చూడండి ఉపక్రమ ఉపసంహారాలని బట్టి మధ్యలో ఉండే జగత్తు యొక్క నిరూపణము ఇలాగే ఏ ఉపనిషత్తు చూసుకున్నా ఇదే ధోరణిలో పోతూ ఉంటుంది తస్మాత్ ఉపక్రమోపసంహారాభ్యాం అయమర్థో నిశ్చీయతే కాబట్టి తస్మాత్ అంటే కాబట్టి ఉపక్రమ ఉపసంహారాలను బట్టి ఈ అర్థము అంటే ఈ తాత్పర్యము మనకి స్పష్టంగా నిశ్చయమైపోతుంది ఏమిటది అంటే తస్మాత్ అంటే ఆదియందు అంతమునందు మధ్యలోను శృతి ఏకరూపముగా ఆ పరబ్రహ్మను పరమాత్మను బోధిస్తోంది కాబట్టి తస్మాత్ ఉపక్రమ ఉపసంహారాలను చూస్తే మనకి ఈ విషయము సుస్పష్టమైపోతోంది ఏమిటది పరమాత్మైకత్వ ప్రత్యయ ద్రఢిన్నే ఉత్పత్తి స్థితిలయ ప్రతిపాదకానీ వాక్యానీతి కాబట్టి జగత్తు పుట్టింది జగత్తు ప్రకాశిస్తోంది అనుభవానికి వస్తోంది జగత్తు విలీనమవుతుంది అనే వాక్యాలు ఏవైతే ఇవి జగత్తు గురించి ఏదో చెప్పడం కోసం ఉద్దేశించినవి కావు జగత్ గురించి ఏం చెప్తారండి జగత్తు గురించి ఏం చెప్తారు మీరు ఏమీ చెప్పడానికి లేదు నిజానికి జగత్తు గురించి చెప్పడం మానేసి ఆత్మస్వరూపనిష్టలో ఉండడమే మంచిది ఇప్పుడు నన్ను మీరు ఏదైనా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి చెప్పండి స్వామిజీ అన్నారు అనుకోండి చెప్తాను నేను అవన్నీ న్యూస్ పేపర్ ఏదో నాకు భగవంతుడు స్పీడ్ రీడింగ్ అనే హ్యాబిట్ ఇచ్చాడు అలా వెళ్తే న్యూస్ చేయటం చూసి ఓహో ఇలా అవుతుందా అని తెలుస్తుంది సో యూ ఆల్సో విల్నం ఐట్ అలా విళ్ళం అయిట్ కాబట్టి అంటే నేను కూడా తెలిసేసుకుంటున్నానంటే మీరు తెలుసుకోవడంలో ఇంకా ఆశ్చర్యమే ఉన్నది కాబట్టి నన్ను పాలిటిక్స్ గురించి చెప్పమంటే ఏదో చెప్తాను సంథింగ్ అదే అదని చెప్తాను కానీ ఎందుకు చెప్పడం దాంట్లో ఏదో సారమేముంది కాబట్టి జగత్తు గురించి అదే తాత్పర్యంగా అదే లక్ష్యంగా అదే మనం తెలుసుకోవలసిన విషయంగా జగత్తు గురించి చెప్పి ఇదేమీ లేదు మరి జగత్తు గురించి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఈ జగత్తు దేనికి సంబద్ధమై అంటే కలిసి ఉన్నట్టుగా మనకు కనబడుతుందో తెలుస్తుందో ఆ పరమాత్మను తెలుసుకోవాలి ఆ పరమాత్మ యొక్క ఏకత్వాన్ని నిశ్చయానికి తెచ్చుకోవాలి దానికోసం దాన్ని దృఢంగా నిశ్చయానికి తెచ్చుకోవడం కోసం ఈ జగత్తును వర్ణిస్తారు జగత్తును వర్ణించి దాని యొక్క ముఖ్యత్వాన్ని బాగా బలంగా ప్రతిపాదించి అది ఆ సత్యతత్వముతో కనెక్ట్ అయి ఉంది కలిగ సంబద్ధమై ఉన్నది అని ఆ సత్యతత్వము యొక్క ఏకత్వాన్ని దృఢంగా బోధించడం కోసం జగత్తును వర్ణిస్తున్నారు తప్పిస్తే జగత్తు సృష్టి స్థితులయ్యే వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటికి జగత్తు గురించి పరమార్థంగా చెప్పుట ఎందు లేనే లేదు అయమర్థ నిశ్చీయతే పరమాత్మైకత్వ ప్రత్యయ దృఢిన్నే అంటే దృఢమగుట కొరకు ఉత్పత్తి స్థితిలయ ప్రతిపాదక వాక్యాలు ఉన్నాయి అన్యథ వాక్యభేద ప్రసంగా ఒకవేళ మీరు జగత్తు యొక్క ఉత్పత్తి స్థితిలయములను శృతి యథార్థంగానే బోధిస్తోంది అని మీరు అన్నట్లయితే అప్పుడు ఒక పెద్ద దోషం వస్తుంది ఆ దోషం ఏమిటంటే వాక్య భేదము వాక్యము అంటే ప్రతిపాదించబడే తత్వము అని అర్థం వాక్యం సెంటెన్స్ కాదు సెంటెన్స్ చాలా ఉంటాయి హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి ఒక్కోపనిషత్తులో ఇప్పుడు బ్రహ్మ వల్ల ఉందనుకోండి బ్రహ్మ విదనోతి పరం అని ఉంటుంది అది ఉపక్రమం ఉపసంహారం కూడా అలాగే ఉంటుంది అది ఉపక్రమం ఉపసంహారం ఉంటుంది ఉపసంహారం ఎచో నివర్తన్ అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభిభేతి కుతశ్చనేతి వాడు అభయాన్ని పొందుతాడో ఆ బ్రహ్మను తెలుసుకున్నవాడు ఆది ఉపసంహారం విశారా ఉపక్రమ ఉపసంహారాలు ఎలా ఉన్నాయో కరెక్ట్గా అలాగే ఉన్నాయి చూడండి కాబట్టి ఉపక్రమోపసంహారాలను బట్టి ఒక ఒక తాత్పర్యవశ విషయమేమిటి అంటే తాత్పర్యముగా శృతి బోధించే ఒక అంశము ఒక తత్వము ఏమిటది బ్రహ్మ అది తెలిసిపోయింది కదా ఇంకా మధ్యలో ఏముంటుందో తెలిసిన జగత్తు యొక్క వర్ణం ఉంటుంది ఆత్మన ఆకాశ సంభూత ఆకాశ ఆకాశం పుట్టింది ఆకాశం నుంచి వాయువు పుట్టింది వాయురగ్ని అగ్నేరాప అభ్యపృథివీ పృథివి పుట్టింది పృథివ్యా ఓషధయ పృథివి నుండి మొక్కలు పుట్టేయి ఓషధిభ్యోన్నం మొక్కల నుంచి ధాన్యం పుట్టింది ఆ ధాన్యాన్ని ఉప్మా గాను లేకపోతే ఉప్పు పిండిగాను ఏదో టైం సాయంకాలం వేపటికి తయారు చేయటం అన్నము అన్న పురుష అన్నంతో వీడు పుట్టాడు పురుష అంటే శిరస్ శంకరుడు పురుష అంటే ఏదో పూర్ణ మీరు భ్రమపడద్దు ఈ ఈ కోపిడి అంటారే ఈ శిరస్సు ఈ చేతులు కాళ్ళు వీడు ఈ ఫైవ్ ఫుట్ టెన్ ఇంచెస్ వాళ్ళ ది పురుష పరబ్రహ్మతో మొదలుపెట్టి ఎక్కడికి వచ్చావు పరబ్రహ్మతో మొదలుపెట్టాం దేశకాలములకు అతీతమైన పరబ్రహ్మతో మొదలుపెట్టి మన మన ఈ దేహము ఫైవ్ ఫుట్ టెన్ ఇంచే ఈ దీని సమస్యలు దీని భోజనము దీని కాఫీ దీనికి అక్కడికి వచ్చేసాం మళ్ళీ వచ్చేసి ఇప్పుడైతే ఈ ఈ బ్రహ్మవల్లి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ దేహాన్ని మొదలుపెట్టి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి కొట్టుకుపోతుంది ఓకే ఈ దేహం దగ్గరికి వచ్చేసాం ఈ దేహం ఏమిటి అన్నం అయ్యే కోశము చాలా మంచిది ఇది ఉండబట్టే మనం ఎప్పుడైనా దేగలు విగ్రహం లోపల ప్రాణం కోశం ఉంటుంది ప్రాణం ఉండాలి ప్రాణం లభితే ఉంది అది బాగుంది దానికంటే లోపల మనస్సు ఉంది మనస్సు లోపల విజ్ఞానం ఉంది విజ్ఞానం లోపల ఆనందం ఉన్నది ఆనందమే పరబ్రహ్మ అని మళ్ళీ బ్రహ్మదేవి వెళ్తాడు అయితే ఇప్పుడు మొత్తం అది బ్రహ్మవల్లి పూర్తాయి ఇప్పుడు ఈ బ్రహ్మవల్లిలో పరమ పరమార్థముగా ఎన్ని తత్వములు బోధింపబడ్డాయి అని ప్రశ్న దానికి సమాధానం ఒక సమాధానం చెప్పగలుగు ఒకటి ఉపక్రమ ఉపసంహారములు జగత్ కారణమైన బ్రహ్మ బోధింపబడినది నెంబర్ వన్ నెంబర్ టూ మనోమయ అన్నమయ ప్రాణమయ ఇత్యాది కోశములతో కూడిన ఈ సకల జగత్తు యొక్క పుట్టుక స్థితి కూడా వర్ణింపబడినది అని రెండు అంశములను ఈ ఉపనిషత్తు చెప్తోంది అంటే దాన్నే వాక్య భేదము అంటారు అది మీకు వాక్యభేదం అంటే ఏమిటో చెప్పాను వాక్యభేదం అంటే ఇది పూర్వమైమాంసకుల యొక్క ఫోర్త్ అది వాళ్ళ వాళ్ళ శాస్త్రం అండి పాడిని సూత్రాలు ఎలా అయితే వైయాకరణుల యొక్క స్వంతమో ఈ వాక్యభేదము అనే ఈ మీమాంసంతా కూడా పూర్వమీమాంసకుల యొక్క స్వంతముడు ఈ వేదాంతలు పూర్వమీమాంసని బాగా చదువుకుంటారు లేకపోతే వీళ్ళు వేదాంతం ఏం శక్తి చేస్తారు కాబట్టి ఇది వాక్యభేదం కాబట్టి ఇప్పుడు బ్రహ్మవల్లి ఇచ్చారు ఉపనిషత్తుల్లో పరబ్రహ్మని గురించి చెప్పి జగత్తుని గురించి కూడా చెప్తే జగత్తు సత్యమన్నట్టుగా చెప్తే అక్కడికి వాక్యభేదం వస్తుంది అది పెద్ద దోషం వాక్యభేదం ఉండకూడదు ఒకటే చెప్పాలి ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను నాకు మీరు రూట్ మ్యాప్ చెప్పండి రాసుకుంటాను అని ఫోన్ చేసి అడిగితే ఢిల్లీ వెళ్ళి రూట్ మ్యాప్ అటు కొచ్చిని వెళ్ళే రూట్ మ్యాప్ రెండు రూట్ మ్యాప్లు రాసి కలగాపుల చేసి పెట్టారనుకోండి అది వాక్యభేదం వచ్చేస్తుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది కొంతమంది కన్ఫ్యూషన్ మాస్టర్స్ ఉంటారు ఒక దాంట్లో ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు అది అలా వెళ్ళిపోకు అలా వస్తే అలా కన్ఫ్యూజ్ చేసే ఒకటి చెప్పడానికి పూనుకున్నప్పుడు ఆ ఒకటే చెప్పుకుంటూ ఉండాలంటే చాలు బాబు నాకు అతృప్తి కలిగిపోయింది అన్నప్పుడు అప్పుడు ఇంకోటి అంతేగాని అలాగ ఒకదాంట్లో ఒక దాంట్లోకి అలా జంపులు చేయకూడదు శాస్త్రము యొక్క తాత్పర్యము విషయంలో కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది దాన్నే వాక్యభేద దోషము ఉంటారు కాబట్టి బ్రహ్మవల్లిలో రెండు లేవు ఒకటే ఉంది ఏమిటా ఒకటి బ్రహ్మయే మరి జగత్తు ఎందుకు చెప్పారు జగత్ ఎందుకు చెప్పారంటే నీకు అనుభవం వచ్చే జగత్తు కూడా బ్రహ్మ భిన్నంగా స్వతంత్రంగా ఉందని భ్రమపడకు ఆ జగత్తు బ్రహ్మ నుంచే వచ్చి బ్రహ్మలోనే కలిసిపోయింది వికారము వికారి భిన్నంగా లేదు కార్యము కారణము భిన్నంగా లేదు అని ఆ ఏకత్వ ప్రత్యయాన్ని దృఢం చేయడం కోసమే జగత్తు చెప్పాను తప్ప జగత్తుకి ఏవో కిరీటం పెట్టి దాన్ని పూజించడం కోసం జగత్తు చెప్పలేదు అలా చెప్తే వాక్య భేదము అనే దోషం వస్తుంది వీళ్ళు ఈ ద్వైతులకి శాస్త్రం తెలియదు వాళ్ళకి వాళ్ళు శాస్త్రం శాస్త్రాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉపనిషత్తుల్ని చదవరు వాళ్ళు చేస్తారంటే పురాణం చదువుకుని తమ మతాన్ని ముందు ఫిక్స్ చేసేసుకుని మన మతం ఉపనిషత్తులో కూడా ఉంది అని లోకాన్ని నమ్మ చూపడం కోసం లోకానికి నమ్మించడం ఒకటి తమకి తాము కూడా మన మతం ఉపనిషత్తులో ఉంటే మనకి గొప్ప అది గొప్ప నన్ను ఒక భక్తుడు అడిగాడు ఏమంటే అయ్యప్ప ఎక్కడైనా ఏ ఉపనిషత్తులోనా ఉందా అని అడిగాడు అంటే నేను అయ్యప్ప ఉపనిషత్తులో ఉందని నేను నీకు యుక్తియుక్తంగా వాక్యాలతో సహా నా దగ్గరికి వచ్చి అడిగాడు చెప్తే నీకు నీకు నేను చెప్తే నాకేమిటని అడిగాడు అంటే ఆయన ఏమన్నానంటే నిన్ను గజారోహణం చేయిస్తాను నేను గజారోహణం అంటే వాళ్ళ దగ్గర ఏలుగులు ఉంటాయి అయ్యప్ప భక్తుల దగ్గర ఏనుగులు ఉంటాయి ఆవేళ స్థితికి ఏలుగు తీసుకొచ్చారు వాళ్ళు మిమ్మల్ని ఆ ఏలుగు మీద ఉరేగిస్తాము మీరు మాకు చేయాల్సిందలాగా ఈ మంత్రాల్లో అయ్యప్ప స్వామి ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడినాడు అని మీరు చెప్పాలి